ప్రార్థన చేసి పరిషులకు దేవా వేసాని మీకు వందనాలను అయినా అబ్రాహా ఇసాకు యాకోబ్ల గొప్ప దేవ మీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ దినమంతా మీ యొక్క సాయం చెత్త నడిపించి మీ యొక్క సన్నిధిలోనికి మాకు నడిపించడానికి మీకు ఎంతో వందనాలు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము తిరిగి వచ్చినాం ప్రభావ మాతో మాట్లాడండి మా జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాం మీలో మాకు ఆదరణ ఉంది ప్రభా ఈ లోకంలో ఎక్కడ చూసిన భయము ఎక్కడ చూసిన విభ్రాంతి ప్రభావ రేపేమి జరుగుతుందో అన్న భయంతో మనుషులు బిక్కుబిక్కుమంటున్నారు నాయన కానీ మీ అందు మాకు నిరీక్షణ మీ అందు మాకు స్థిరత్వం మేము దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా మీ అందు మేము స్థిరంగా జీవించలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం రేపటి గురించి అనేక చింత పెంచుకుంటున్నారు ప్రవ్వ ఈ లోకంలో కానీ రేపటి గురించి చింతించద్దని హెచ్చరించారు మాకు కాబట్టి రేపటి గురించి మేము ఆలోచించకుండా ఈ దినము మా యొక్క పనిని నిర్వర్తించుకొనిలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం నిర్లక్ష్యం చేయకుండా ప్రవ్వ యథాత కలిగి ప్రభా మీ యొక్క సేవ చేసే బిడలుగా మమ్మల్ని తయారు చేయండి శరీరం ఎంత బలహీనం ఉన్న ఆత్మసిద్దమే అని మీరే హెచ్చరించినారు కాబట్టి మీ యొక్క ఆత్మానుసారంగా మేము ముందు పోలాగా చేపడండి కొంతకాలం నుంచి ప్రభు మీకా గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం యుగా సమాప్తికి సంబంధించినవని మీరు మాకు హెచ్చరించినారు ఎవరు ధ్యానించని విధంగా అది మీరు మాకు చూపిస్తున్నారు క్రైస్తవ సంఘంలో చిన్న ప్రవక్తలకు సంబంధించిన ప్రవచనాలు ధ్యానించని కాలంలో మేముంటున్నాం దుష్టుడు ఆ వారికి గుడితనాని కల్పించడు కానీ ప్రభా వాడితో మాకేం పనిలేదు లేదు మేము ఎక్కడికి కూడా వెళ్ళలేం ప్రబ్బా సమస్తం మీలోనే ఉంది కాబట్టి నైనా మీ సన్నిధికి మేము వచ్చినాం మాతో మాట్లాడండి ప్రబ్బా మాకు ఆదరణ ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఏ రీతిగానైనా ప్రబ్బా గొప్ప జనాన్ని మీ సన్నిధిలోకి తీసుకుని రావాలా ఆ యొక్క మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని జాగ్రత్తగా నిర్వర్తించలాగా సాయపడమని ప్రార్థిస్తున్నాం దానికి తగిన పరిశుధాత్మ అభిషేకమ్మకు అనుగ్రహించండి మా చుట్టూ మీ యొక్క దూతల కాపుదల దయచేసి నడిపించండి రాకపోకల తొడని నడిపించండి మీ మహిమార్థంగా మా నిలబెట్టి మీ రాకవరసపరచుకున్నామని యేసు క్రీస్తు పరిషత్ నామం ప్రార్థించవ తేదీ రెండు వేల పద్నాలుగవ సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొన్ని వారాల నుంచి లేక కొన్ని నెలల నుంచి మనం మీకా గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం మతపరమైన క్రైస్తవ జీవితం లేక ర్యాప్చర్ కల్ట్ మీకా గ్రంథాన్ని కేవలం డిసెంబర్ ఇరవై తేదీన ధ్యానిస్తారు అది ఒక వచనాన్ని ఆ రీతిగా ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించిన విషయాలు ధ్యానిస్తారు కాని మీక మరీ విశేషంగా చెప్పబడుతున్న చెప్పిన వాక్యాలని ప్రవచనాలని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు వారికి ఆ విషయాన్ని మనం చూపించాల కఠినంగా ఉండి ప్రకటిస్తే మనుషులు వినరు స్నేహభావము కలిగి ప్రేమతో ఉంటేనే వాడు మనల్ని వాడి దగ్గర రాణిస్తాడు అప్పుడు మనం వీటిని చెప్పగలం కాబట్టి కఠినంగా ద్వేషంతో చెప్పేది కానే కాదు ఎందుకంటే శత్రు బలం అంతటి మీద దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చింది శత్రు బలం కింద వాళ్ళు బానిసలాగా ఉన్నారు వాడి స్థావరలోనికి మనం వెళ్లాలంటే చాలా కష్టం వాడు రానియాడు కాబట్టి పాముల వలె వివేకము కలిగి పౌరమ్ముల వలె నిష్కలాంకులై ఉండు అని చెప్పింది దేవుడు కాబట్టి మనం జాగ్రత్తగా ఎక్కడ ఏ రీతిగా ప్రకటించాలనో ఆ రీతిగా ప్రకటించడానికి నేర్చుకోవాలా ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా ఇంకా వేరే మార్గం లేదు పైగా ఈ లోకం అంతా ఫాస్ట్ త్వర త్వరగా సంపాదించుకోవాలా త్వర త్వరగా స్థిరపడాలా అనే కాలంలో మనం ఉంటున్నాం మనకు అవసరం లేదు ఏమున్నా లేకున్నా మన ప్రభుని మనం స్థుతిస్తాం వెంబడిస్తాం ఆయన కొరకు జీవిస్తాం ఆయన వాక్యాన్ని మనం ప్రకటిస్తాం అటువంటి నిరీక్షణ అటువంటి ఆధార మనకు అవసరం ఇతరులను చూసి మనము మోసపోవడానికి వీల్లేదు ఎందుకంటే యువ సమాప్తిలో ఆ రీతిగా మోసపోతారన్న విషయాన్ని యాకబు భక్తులు మనకి చూపిస్తూ ఉంటాడు మనం అనేక యాకోబు భక్తుల గురించి జానిస్తూ ఉంటాం కదా నూతన నిబంధన కాలంలో ఒక్కసారి చూడండి మనం వాక్యాన్ని జనించకముందు యాబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా ప్రవర్తించే వారిని యుండుడి అది ఆజ్ఞ కాబట్టి ఈ లోకం అంతటా మోసము ఉంది అన్న విషయాన్ని మనం ఎన్నిసార్లు ధ్యానించడం ఎవరు పంపించారు ఈ లోకం మీదకి మోసం దేవుడే పంపించడం ఎన్నిసార్లు మనం ధ్యానించడం ఈ లోకం మీదకి మోసపుచ్చో ఆత్మను వారికి దేవుడే పంపిస్తుండడు అన్న విషయాన్ని మనం ధ్యానించడం తెలిసిన రాసిన పత్రికలు ఎన్నిసార్లు చూసినాం కాబట్టి మనం మటుకు మోసపుచ్చు కొనకుండా ఎట్లా మనం మోసపోకుండా ఉండాలంటే వాక్యం ప్రకారంగా జీవించాలా వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలా అనుంది అక్కడ వాక్యం కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో మోసముంది క్రైస్తవ జీవితంలో మోసముంది అని యాకోబోధాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి మీరు కేవలము విన్నవారైతే మీరు కేవలము వాక్యాన్ని విని వెళ్ళిపోతే ఖచ్చితంగా మోసపోతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు నువ్వు మోసపోకుండా ఉండాలంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించాలా సరే ప్రవర్తించడం అంటే ఇందాక బ్రదర్ అంటున్నాడు కదా మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి మనము లోబడాలా కాబట్టి నువ్వు ఆయన అధికారానికి లోబడాలంటే ఆయన అధికారం ఎక్కడ చెప్పండి వాక్యంలోనే ఉంది కదా వాక్యం ఏ రీతిగా హెచ్చరిస్తే మనం ఆ రీతిగా లోబడాలా దాని ప్రకారంగా లోబడి మన ప్రవర్తన సరి చేసుకుంటూ ఉండాలా మన ప్రవర్తన సంపూర్తిగా తయారు కావాలా ఆయన వచ్చే టైంకి ఖచ్చితంగా ఆయన రాత్రికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేరుతున్నాయి కాబట్టి ఈ లోకము శాశ్వతంగా పతనం అయిపోయే కాలానికి మనం వస్తున్నాం ఇది మొత్తం తారమరైపోయి పాతవి గతించి మనం వస్తున్నాం ఆయన రాజ్యముద స్థిరపరచబోతుంది కాబట్టి అందులో మనం అందరం నివసిస్తాం అందు కొరకు మనము తయారు విషయం కాబట్టి యుగ సమాప్తికి సంబంధించింది మనం తిరిగి యాకోబ గ్రంథానికి వస్తాం కొత్త సేపటి తర్వాత ఇప్పుడు మలా మీకా గ్రంథం మీకా గ్రంథము నాలుగవ అధ్యాయం ని మనము కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాం ఈ రోజు ఈ రోజుకి నాలుగవ అధ్యాయం కాదు ఎందుకంటే మూడు వారాల నుంచి మనం నాలుగవ అధ్యాయము మొదటి రెండు వర్షాలే ధ్యానిస్తున్నాం ఈరోజు ఆ రెండు మూడు వర్షాలని మనం ముగించుకోవాలి అప్పుడే మనం ఇంకా కొంచెం కిందికి వెళ్ళగలం సరే ఒకవేళ ముగించుకోకపోతే వచ్చే వారం వరకు పోతా ఉంటది అది నాలుగవ అధ్యాయము సరే నాలుగవ అధ్యాయాన్ని మనము పోయిన వారం ధ్యానించడం అటుపోయిన వారం ధ్యానించడం ఏ రీతి నాల్గవ అధ్యాయము దేనికి సంబంధించిందన్న విషయాన్ని మీకా జాగ్రత్తగా మనకి చూపిస్తుండదు దానికంటే ముందు మీరు నాలుగవ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలంటే అందరు చెప్పబడ్డ ప్రవచనాలు రెండవ అధ్యాయము రెండవ వచనానికి వెళ్లాలి ఒకసారి చూడండి మీక గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనం కాబట్టి యహువ సెలవిచ్చినది గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది క్రిస్మస్ పండుగ రోజు ఈ వాక్యం ఎప్పుడు ధ్యానించారు ఎవరు ధ్యానించారు ఐదవ అధ్యాయంలో ఉన్నది మన ప్రభు యొక్క పుట్టుగా సంబంధించింది అది ఒకటి ధ్యానిస్తారు కానీ ఎవరు కూడా మూడవ వచనాన్ని ధ్యానించారు కాబట్టి మీకు గ్రంథంలోని రెండవ అధ్యాయము మూడవ వచనం దేనికి సంబంధించింది గొప్ప అపాయ కాలము వచ్చినది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకుని లేకుండా గర్వముగా నడువ లేనంతగాను ఈ వంశము నాకు కీడు చేయ ఉద్దేశించు చున్నాను దేవుడు ఖచ్చితంగా కీడు చేయ ఉద్దేశిస్తాడు ఈ విషయము ఎవరు చెప్పలేరు ఎవరు చెప్పరు కూడా ఎందుకంటే వాళ్ళకి అది వాళ్ళకి అనుగ్రహించబడలేదు అంతే కీడు ఖచ్చితంగా దేవుడి నుంచే అని ఎవడని చెప్పగలడా లేదు కీ కేవలం ఆశ్రమొస్తుంది దేవుడి నుంచి కేవలం రక్షణ వస్తుంది అని చెప్తారు కానీ రక్షించే దేవుడు శిక్షిస్తాడు కూడా అన్న విషయము ఎందుకు చెప్పలేము మనం యుగ సమాప్తిలో కీడు ఖచ్చితంగా ఏ వంశం మీదకి వస్తుంది ఒక వంశం అంటున్నాడు చూడండి ఒక ఒక వంశం అంటే ఒక ఒక కేవలం ఒక గోత్రానికి సంబంధించింది కాదు ఒక వంశం అంటున్నాడు అంటే ఒక వంశం అంటే ఒక చిన్న కో చెందిన అర్థమా యాకోబు వంశం అంటే ఒక చిన్న గుంప యాకోబు వంశం అంటే ఇస్రాయల్ పదలు పాతవి ఇదిగో సమస్త కృతమైన కాబట్టి యాకోబు వంశం అంటే ఇస్రాయలు కదా యాకోబు పిల్లల్ని ఇస్రాయల్ అంటారు ఒకటి ప్రపంచం అంతటా విస్తరించబడిన ఆత్మీయ ఇస్రాయెలు బయటికి దేవుని బిడమని చెప్పుకుంటున్నారు కానీ లోపలంతా దుష్టుని సహవాసంలో జీవిస్తున్నవారు కాబట్టి వారికి సంబంధించింది ఇది ఒక వంశం గురించి చెప్తున్నాడు కాబట్టి గొప్ప అపాయకాలము కాలము వచ్చిన్నది అది ఎవరి మీదకి రాబోతున్నది ఈ వంశమునకు కీడు చేయ ఉద్దేశించున్నాను ఆయన వారికి ఎందుకు కీడు చేస్తా అనుకుంటున్నాడు సరే హాత నిబంధన కాలపు మనుషులు ఏమంటారంటే ఇసల్ఫలు ఏరీతిగా విగ్రహారధికులైపోయి దేవుని యొక్క శాపానికి గురయ్యి ప్రపంచమంతటా విస్తరించిపోయినరో తప్పించుకొని ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదిరిపోయినరో దానికి సంబంధించిందని చెప్తున్నారు ఈ వాక్యం కానీ మనకు దేవుడు చూపించింది ఇది తిరిగి తిరిగి నెరవేరుతూ ఉంటది ఆ రోజు శారీరకంగా నెరవేరేది ప్రకృతి సహజంగా ఇస్ వాళ్ళందరూ చెల్లా చెదిరిపోయినారు కాలానికి మరీ విశేషంగా చెల్లా చెదిరిపోయినారు భారం అధికమైనప్పుడు వాళ్ళు చెదిరిపోయినారు నుంచి దాని తర్వాత ఇస్లాము మతము వారి మీద భారంగా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళా చెదిరిపోయినారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరము వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వచ్చి దేశాన్ని తిరిగి ఏ రీతి నటినారంటే సరే సాధారణంగా ఏ చర్చలలో వాటిని ధ్యానించారు ఎందుకంటే అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అది ధ్యానిస్తా అంటే ఆ ఇస్రాయల్ దేశము వీళ్ళు యేసు కాలం అంటే డెబ్బైవ సంవత్సరం యేసు చనిపోయిన ఈ డెబ్బైవ సంవత్సరానికి మొత్తం తార్మార్ అయిపోయిన ఆ మందిరం కూల్చబడి సొలమోను కట్టించిన మందిరము ఎరుబాబేలు కాలంలో మరమ్మతు చేయబడ్డ మందిరము దాని తర్వాత హేరో కాలంలో మరమ్మతు చేయబడ్డ మందిరం అదే చివరికి హేరో దాన్ని మరమ్మత్తు చేసిండి అంటే హేరో చేయబడింది దాని మీద బాగా చేసుకోవాలి యదోమియుడు యదోమియుడు దేవుని మందిరానికి కట్టిండు ఎందుకంటే మనుషుల మెప్పు పొందడానికి కాబట్టి దాని తర్వాత యదో హేరో కట్టినాక మందిరము నేరు చక్రవర్తి డెబ్బైయ శతాబ్ద శతాబ్దములు అంటే ఏసో కాలం తర్వాత డెబ్బైవ సంవత్సరమున దాని మొత్తము నామరూపాలు లేకుండా దాన్ని కాల్టివేషన్ ఈరోజు లేదు మందిరం కదా అందుకే ఆ డెబ్బైవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు వాళ్ళంతా చెదిరిపోయారు నిసల్పోయారు వాళ్ళందరూ చెదిరిపోయి ప్రపంచం విస్తరించిపోతే మన దేశంలో కోసలాంధ్రాలు కూడా ఉన్న మనిషి గోత్రం సంబంధించిన వాళ్ళు కొంతమంది కోస్తా ఆంధ్రాలో కూడా స్థిరపడినారు అదే రీతిగా కేరళలో గుజరాత్ లో ఈరోజు కూడా ఉన్నారు అదే రీతిగా మణిపూర్ ఆ ప్రాంతంలో కూడా కొంతమంది గోత్రీకులు స్థిరపడిపోయారు అక్కడ అట్లాంటి స్థిరపడిపోయినారు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ దేశాన్ని విడిచిపెట్టి తమ ప్రాణాలు తన కుటుంబ బిడ్డలని వాళ్ళ కుటుంబాలు కాపాడుకోవడానికి చెదిరిపోయినరో పాలస్తీనియులు లేక అరబ్ల దాన్ని కంప్లీట్ గా కబ్జా చేసుకున్నారు ముఖ్యంగా పాలస్తీనా పాలస్తీనా దేశస్తులు దాన్ని కబ్జా చేసుకున్నారు కాబట్టి ఇస్రాల్ దేశాన్ని పాలస్తీన్లు కబ్జా చేసుకున్నారు అయితే ఈ మున్ మనం ఈ యొక్క పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం నుంచి నలభై ఎనిమిదవ ఏం జరిగిందంటే ఇస్రాల్ ప్రజలను తిరిగి వాళ్ళ దేశానికి తీసుకొని రావాలని కొంతమంది ప్లాన్ చేశారు అందులో రకరకాల వ్యక్తులు ఇంగ్లాండ్ దేశ్ దేశానికి సంబంధించిన కొంతమంది పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్ గవర్నమెంట్ అథారిటీస్ అంతా ప్లాన్ చేసుకున్నారు అన్నట్టు ప్లాన్ చేసుకొని బెన్ గురియన్ అనే ఒక వ్యక్తి ఏం చేసిందంటే ఆయన దానికి ఇప్పుడు స్థాపకూడదు ఇస్రాయల్ దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు ఇప్పుడు గాంధీజీని ఎట్లా ఫాదర్ ఆఫ్ నేషన్ అంటారు ఈ దేశానికి జాతిపితామహా అంటారు అతని గాంధీని అట్లనే ఇస్రాయల్ దేశానికి బెన్ గురియన్ అనే వ్యక్తి జాతిపితామహ లాగా అతన్ని తీర్మానించుకోవాళ్ళు ఎందుకంటే ఆయన తను తీర్మానించుకున్నాడు ఎట్లనే ఈ దేశాన్ని తిరిగి ఇస్రాయల్ పాల మనం సంపాదించుకోవాలని అప్పుడు ఏం చేశారు వాళ్ళు డబ్బులన్నీ జమ చేసుకుని కొంత కొంత కొంత కొంత భూమి పాలస్తీన్ దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు కొనుక్కొని ఒక రోజుకి మొత్తం దేశమంతా సగమంతా ఆక్రమించేసుకున్నారు అంటే న్యాయంగానే కొనుక్కున్నారు అట్లాంటిది చరిత్రలో జరగలేదు అది ఫస్ట్ టైము ఇంకా లాస్ట్ టైం ఇంకా ఎక్కడ కూడా ఇప్పుడు మనం పోయి చైనా దేశంలో కొంత కొంత ఇండియా దేశంగా మార్చుకుంటాం ఆ చైనా దేశాన్ని మార్చుకోలేదు కానీ వాళ్ళు అక్కడ తయారు చేసుకున్నారు కానీ పాలస్తీన్లు దాన్ని గ్రహించలేకపోయినారు కానీ వీళ్ళు ఏం చేశారు అంటే ఇసాల్ ఫాదులు అక్కడ వీళ్ళు ప్రపంచం అంతా విస్తరించినాక డబ్బులు బాగా సంపాదించుకున్నారు విపరీతంగా డబ్బులు సంపాదించారు ఇసా ఫైదాలు ఏం చేశారు అక్కడ పోయి కొంత భూమి కొంత భూమి కొనుక్కొని ఒకసారి తీర్మానం చేసుకుని డిక్లేర్ చేసుకున్నారు ఇసాల్ దేశంగా దానికి ఇంగ్లాండ్ దేశస్తులు అమెరికా దేశస్తులు సపోర్ట్ చేశారు ఆ రీతిగా సపోర్ట్ చేయడం వల్ల అది ఒక దేశంలాగా తయారైంది తీరొచ్చు సరే సాధారణంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి వాళ్ళు దేశంగా స్థిరపడినాక ప్రపంచమంతటా విస్తరించి చెదిరిపోయిన యూదులని తిరిగి ఆహ్వానించారు రండి మీకు స్థలాలు ఇస్తాము మీకు ఇళ్ళు ఇస్తాము మీరు స్థిరపడండి మీరు ఉద్యోగాన్ని సంపాదించుకొని మీకు గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాం బిజినెస్ చేసుకుని స్థలం ఇస్తాము పర్మిషన్స్ ఇస్తామన్నట్లంటే అందరు ఆసక్తితో వెళ్ళిపోయారు అయితే ఎంతమంది నిజమైన ఇస్రాయిల్ పెద్దలు అనేది ఎవరికి తెలియదు ఎంతమంది దొంగలు ఆ దేశంలోకి దూరినరో ఎవరికి తెలియదు కాబట్టి అది ఒక మోసంతో గుడిని అనేది నేనైతే ఎప్పుడు అనుకుంటా ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ యూదా గోత్రికులు లేక పది పన్నెండు గోత్రికులు ఉన్న స్థితిని నమ్మను ప్రపంచం నుంచి అంతా తెలివి గలూ బహుగా తెలివి గల వాళ్ళ జీవితాలు అక్కడ స్థిరపరచుకున్నారు అని నేను అనుకుంటున్నాను సరే అందులో ఎంతమంది నిజంగా పన్నెండు గోత్రికులు అనేది మనకు తెలియదు ఎందుకంటే సరే వాటికి మన ప్రభుత్వ గోత్రంలో ఏమి లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది మనం ప్రాణ గ్రంథంకొస్తే గోత్రాలకు సంబంధం లేదని చూస్తాం ఎందుకంటే పాతవన్నీ గతించిపోయినాయి కాబట్టి ఇది ఒక వంశం గురించే ఇక్కడ చెప్పబడింది వాక్యం ఒక వంశం మీదకి తను కీడు చేయ ఉద్దేశించున్నానని చెప్తున్నాడు కాబట్టి ఆ వంశము ప్రపంచం కంత చెదిరిపోయిన వంశానికి సాదృష్టం ఈ రోజు ప్రపంచం అంతటా క్రైస్తవ మతస్థులు లేక క్రైస్తవ సంఘస్థులు క్రైస్తవులు చెందిపోయినారన్న విషయం కాబట్టి వారికి సంబంధించింది ఇది ఎందుకంటే వారు ఆయనకి తిరుగుబాటుతనం చేసిన వాళ్ళు ఇస్ ప్రకృతి ఉన్న వాళ్ళు ఏ రీతిగా ఆయనకి తిరుగుబాటుతనం చేసినారో క్రైస్తవ జీవితం మీరు ఈ రోజు తిరుగుబాటుతనం సదృశంగా ఉందన్న విషయం మనం ఎన్నిసార్ ఇక్కడ వారి జీవిత విధానము వారి బోధ విధానము వారి నమ్ముకున్న విధానం ఇవన్నీ దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నాయి కాబట్టి వారిని బడ్డీ ఇది హెచ్చరికలాగా చెప్పబడింది క్రైస్తవులు ప్రపంచమంతాగా జీవించడము చెడుగా జీవించడము మనం చూస్తున్నాం దేవుడు అది అదే రీతిగా మీ కాకు మనం మూడవ అధ్యాయంలో మనం కొంత కాలం దేవుడు నాకు అది చూపించండి అంటున్నాడు మీక చూడండి మూడవ అధ్యాయంలో ఎనిమిదవ వర్షంలో నేనైతే యాపవ సతతి వారికి తమ దోషమును ఇషాలు తమ పాపమును కనబరుచుటకైవ ఆత్మావేశం చేత లముతోనూ తీర్పు తీర్చే శక్తితోను ధైర్యముతోనూ నింపబడిన వాడన ఉన్నాను కాబట్టి దేవుడు అది చూపిస్తాడు దేవుని బిడ్డలకు అందరికీ ఈ లోకప్పు స్థితి ఏరీతి ఉందో చూపిస్తుంటాడు దేవుని బిడ్డలు ఎంత భయంకరంగా జీవిస్తుండ్రు అన్న విషయమైనా తప్పగా చూపిస్తాడు ఎందుకంటే కొత్తగా చూపించి సంతోషప్రాహా దేవుడు నాకు ఎంతగా చూపించిన మనము అందులో ఎందుకు నీకు చూపిస్తుండే అది నువ్వు ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించడం కోరికే అది ఎప్పటికైనా ఒకటే విధానం దేవుని యొక్క ఆత్మ అదే రీతిగా హెచ్చరిస్తాడు ప్రవక్తలలో ఉండి ఏ రీతిగా హెచ్చరించిందో తనలో ఉండి తను ఈ లోకంలో ఉన్నప్పుడు శరీరంలో ఏ రీతిగా హెచ్చరించిండో విశల్ఫాన్ని తర్వాత తన శిష్యులు రీతిగా హెచ్చరించిండ్రో ఈ రోజుకి కూడా మనం అంతే మనం కూడా ఆయన శిష్యులగానే ఉన్నాం శిష్యులవే కాబట్టి మనం కూడా హెచ్చరించాల అందుకే మనకి ఇవన్నీ విషయాలు చూపిస్తున్నాడు కాబట్టి ఇది ఏదో దేవుడు నాకు స్పెషల్ గా బయలుపరిచిన సంతోషపరిచి ఇంటికి పోయి కాదు ఇది చాలా భారంతో కూడింది సరే సులువైంది ఖచ్చితంగా కానీ ఎంత సులువైన కానీ ఎంత కాలంలో దాన్ని మోస్తావు నీ నుంచి వెళ్ళిపోవాలి వాక్యం అనేకుల జీవితాల నుంచి ఈ వాక్యం వెళ్ళిపోవాలా అందుకరకు ఇది అనుగరించబడింది కాబట్టి ఆ రీతిగా దీన్ని ధ్యానించడం మనం నేర్చుకోవాలా కాబట్టి ఈ రెండవ అధ్యాయము మూడవ వచనంలో చూస్తున్న ప్రకారంగా గొప్ప అపాయ కాలము వచ్చిచున్నది ఇది గొప్ప అపాయకాలం ఇంతకు ముందు ఎప్పుడు లేదు దాని తర్వాత అటువంటిది ఉండదు అని మత వార్త ఇరవై నాలుగు అధ్యయన ప్రభు చెప్పింది మనం అటువంటి భయంకరమైన శ్రమల కాలము ఇంతకుముందు ఎప్పుడు లేదు రోవ కాలంలో లేదు సతమా గౌరవ కాలంలో లేదు ఏ రాజుల కాలంలో లేదు దాని తర్వాత అంటే ఇప్పుడు జరగబోయే కాలానికి సంబంధించింది ఉండబోతుంది దాని తర్వాత మన ఎప్పటికొండ అంటే ఒకటేసారి అంత భయంకరమైన అపాయ కాలము లేక శ్రమల కాలము ఉంటుందన్న విషయాన్ని ప్రభు మనకి హెచ్చరిస్తుంది ఇక్కడ ప్రవర్తన ద్వారా అటువంటి గొప్ప అపాయ కాలం రెండవ నాలుగవ అధ్యాయంలో మొదటి వర్షం చూస్తున్నాము గత మూడు వారాల నుంచి నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో ఏముందంటే అంత్య దినములలో వారు అర్థం ఆ పదం చదవకపోతే కింద చదివినా అన్ని వ్యర్థమైపోతుంటాయి అంత్య దినములలో యహోవా మందిరము మందిర పర్వతము పర్వతముల శిఖరమును శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు సరే యుగ సమాప్తికి సంబంధించింది ఇది సరే అంత్య దినం అంత్య కాలము ఎప్పుడు ఆరంభమైంది అన్నప్పుడు బాప్తిజం ఇచ్చి వ్యూహాను కాలం నుంచి ఆరంభమైంది కదా ఆయన ఎట్లా స్టార్ట్ చేసిండు పర్లోకరాజ్యము సమీపించినది అని స్టార్ట్ చేసిండు అంటే అంత్యకాలం ఎప్పుడు ఆరంభమైంది అంటే అది ఆరంభమై ముగించే టైం ఎప్పుడు ఆరంభమైంది బాప్తిజమి వ్యూహాను కాలంలో అంటే యేసు ప్రభు పుట్టి ఆయన సేవ చేసే కాలంలో ఆరంభమైంది యేసు ప్రభు బె సేవ చేస్తున్నాడు ఈయన అరణ్య మార్గంలో ఎక్కడో సేవ చేస్తున్నాడు అడవిలో జీవిస్తూ బాప్తిచ్చు యువసేపు అడవిలో జీవిస్తూ అడవిలో నుంచి అప్పుడప్పుడు యోర్దల నా దగ్గరకు వచ్చి అందరినీ హెచ్చరించేవాడు ఆ నది తీరంలో నిలబడి ఆయన అందరిని హెచ్చరించేవాడు ఈయన గలలియ ప్రాంతం నుంచి యోర్ధను నది తీరానికి వచ్చి అక్కడ నిలబడి అందరికి హెచ్చరించేవాడు మనం మత పదమూడవేళ్ళు ఆ విషయాలు చూస్తూ ఉంటాం ఆయన ఆ యొక్క నది తీరానికి వచ్చి ప్రకటించాలనుకున్నప్పుడు అక్కడ స్థలం కూడా ఉంటుంది నిలబడడానికి అతనికి జనులు కిక్కిర్సులాడుతూ ఆ ఒడ్డు వరకు ఒడ్డంత నిలబడి ఉంటారు మనుషులు అప్పుడే స్థలం ఆయన దోని ఎక్కి నిలబడి లేక కూర్చుని దోని ఎక్కి కూర్చుని అక్కడ వాక్యం చెప్పడం స్టార్ట్ చేసిన స్థలం లేదు కాబట్టి కాబట్టి వాళ్ళ ఆ రీతిగానే ఉంటాయి వాళ్ళిద్దరు కూడా అదే రీతిగా ఆయన కూడా బాక్సిమిచ్చే వ్యూహాను ఆరంభించిన కాలం అది ఆ ఈ రోజు వరకు కూడా ఇది అంత్యకాలమే అంటే చివరి కాలం సృష్టి ఆవత్తు మొదలుకొని సృష్టి కాలం మొదలు సృష్టి ఆరంభ కాలం మొదలుకొని ఈ రోజు వరకు అది అంత్యకాలం లాగా అనిపిస్తుంది మనకి అంతకు లేదు ఈస్రో కాలంకి ముందు అంత్య దినం చెప్పబడలేదు కాబట్టి ఈ అంత్య దినములు అంటే మీక చెప్తున్న ప్రకారంగా అంత్య దినములు అంటే ఖచ్చితంగా మన కాలం సంబంధించింది అది ఆరంభమై బాప్సి కాలం బాప్సించే యూహాన్ దినం నుంచి పడవ సమీపించింది కాబట్టి మీరు మారమనిస్ అని ఆరంభమిచ్చాడు దాని సంపూర్తి ఏ రీతిగా చేస్తున్నాడు మన ప్రవ్వే దాన్ని సంపూర్తి చేస్తాడు అంటే ఆ కాలం ముగించే సమయం ఆ కాలం ఏ రీతిగా ముగిస్తుంది అని శిష్యులు అడుగుతున్నారు ప్రవ్వా నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అడుగుతున్నారు మతేసు వార్తలో ఇరవై మూడవ అధ్యాయంలో నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచన లేవని ఇరవై నాలుగో అధ్యాయంలో అప్పుడు ఆయన చెప్పిండ్రు అవన్నీ సూచనలు మనం వాటిని ధ్యానిస్తున్నాం కాబట్టి మతేసు వార్త ఇరవై అధ్యాయం అంతా మన ప్రభుత్వ ప్రవచిస్తే వాటిని విశదీకరించి దేవుని బిడ్డలు శిష్యులు అంతా మనకి పత్రికలలో చూపిస్తారు అదే రీతిగా యోహను భక్తులు రాసిన ప్రకట గ్రంథం ద్వారా మనకు అవన్నింటినీ దేవుడు చూపిస్తున్నాడు నాలో నువే తీసుకుని మీకు వాటిని విశదీకరించు ప్రభు కాబట్టి అందుకొరకు పరిశుధాత్మ నడిపింపు శిష్యులకు అనుగ్రహించబడింది శిష్యులు ఆ పరిశుదాత్మ అభిషేకం వలన వీటన్నింటినీ విశదీకరించి మనం చూపించాడు కాబట్టి మనం వాటి ధ్యానిస్తాం అనేసి ప్రభక్తలు చెప్పిన వాటిని ధ్యానించకుండా ఉంటామా చూడండి నాలుగవ అధ్యాయం అంత్య కాబట్టి అంత్య అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలా ఖచ్చితంగా ముగింపు కాలానికి మనం ఉంటున్నాం రెండు వేల సంవత్సరాల నుంచి అంత్య దినములు ఆరంభమై ముగింపు కాలానికి మనం స్థిరపడుతున్నాం అంత్య దిన యో మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దళ నునికి ఇది యుగ సమాప్తి సంబంధించింది ఆయన సన్నిధులనికి అందరూ ప్రవాహం వాలే సరే ఇది మతపరమైన క్రైస్తవుల జీవితంలో ఏరిగా ధనిస్తారు యేసుని ఆకర్షించేసు ఆకర్షించబడలాగున్నా ప్రపంచమంతటి నుంచి అనిలు క్రైస్తవులుగా మారిండ్రు అని వాక్యాన్ని ప్రకటిస్తారు కానీ ఇది కచ్చితంగా దీని సంపూర్తి అంటే ఇది ఆరంభమైంది రెండు వేల ఈ వాక్యం ఆరంభమై ముగించే కాలానికి మనం ఉంటున్నామంటే ఎప్పుడైతే గొప్ప జనము హత సాక్షులు అవుతారో వాళ్ళందరూ లెక్కకు మించిన గొప్ప జనము ఆయన సన్నిధిలోనికి వస్తారు తెల్లని వస్త్రం వేసుకొని అది మత ప్రగణ గ్రంథంలో మనం మినుసులో ధనించడం దానికి సంబంధించింది ఈ వాక్యం ఎందుకు అంటే అంత్య దినము ముగింపు అది అంత్య దినంలా ఆరంభము బాప్తిజం ఇచ్చి యోహన కాలం అయితే మన కాలం మన ముందు మనం ఖచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం కాబట్టి మనం ఏం చేయాల కాబట్టి ఆ కాలమున జనులు అనేకులు వచ్చి చూడండి ఏ కాలమున అంత్యకాలమున ఇది ఇది బాగా అర్థం చేసుకోవాలా ఏ కాలమున జనులు అనేకులు వస్తారు అంత్యకాలమున ఎందుకు వస్తారో చూడండి అనేకులు వచ్చి సియనుల నుండి ధర్మశాస్త్రమును ఎరుసలేముల నుండి యహో వాక్కును చూడండి ఇది ఇట్లా డాష్ పెట్టిండ్రు కదా చాలా జాగ్రత్తగా ధ్యానించాలి వాక్యం ఎప్పుడన్నా కామాలు డాష్లుంటే అవి ఎందుకు అట్లా పెట్టిన మనం అర్థం చేసుకోవాలి ఇంతగా పెట్టింది కాదు లేకపోతే పరశురాప దేవుడు ఊరికినే దాటిని అట్లా లైన్స్ పెట్టేసిపోయినట్టు కాదు అది ఖచ్చితంగా ఒక సత్యం కొరకు దాన్ని ఆరితగా పెట్టి ఆ కాలంలో జల్లు అనేకులు వస్తారు అని డాష్ పెట్టిండు కదా వచ్చి డాష్ సీయనుల నుండి ధర్మశాస్త్రమును ఎరుసం నుండి యహోవాకును బయలు వెళ్ళును అక్కడ కామా ఉంది కదా అంటే సెమికోలెన్ అంటారు దాన్ని దాన్ని సెమికోలెన్ అంటారు పైన చుక్క కింద కామ అంటే దాన్ని సెమికోన్ అంటారు సెమికోలెన్ అంటే మీకు అర్థం కావాలా ఇంక గ్రామర్ చదివితే స్కూల్ హై స్కూల్ లో వాటి అర్థాలు ఉంటాయి ఎక్కడ ఫుల్ స్టాప్ పెడతారు ఎక్కడ కామా పెడతారు ఎక్కడ కోలన్ పెడతారు ఎక్కడ సెమికోన్ పెడతారు ఇవన్నీ మనకు అర్థం కావాలా కాబట్టి ఉత్తమ పదాలు చదువుకుంటా పోతే కాదు ఆ డాష్లు ఆ కోలీన్ ఎందుకు పెట్టి మనం అర్థం తీసుకోవాలా అంటే సెమికోలెన్ అంటే కొంచెం సేపు ఆగండి అర్థం ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ కొంచెం సేపు ఆగండి అని అర్థం నీకు అర్థమవుతుందా డాష్ పెడితే కొంచెం సేపు దీన్ని అటెండే పెట్టుకోండి మీ మైండ్ లో ఈ వాక్యం కూడా ధ్యానించండి మళ్ళీ కొంచెం సేపు ఆగండి మళ్ళీ మనం పాతదానికి వెళ్దాం మళ్ళా ఆ వాక్యానికి వెళ్ళిపోదాం అనేది అర్థం సెమికోల్ అంటే కొంచెం సేపు ఆగండి దీనికి సంబంధించినవి మళ్ళీ విశదీకరిస్తా నీకు అని అర్థం ఆ సెంటెన్స్ గ్రామర్ ప్రకారంగా ఆలోచిస్తే కాబట్టి చూడండి ఇప్పుడు కాబట్టి ఆ కాలమున అనే జనులు అనేకులు వచ్చి సీఎంలో నుండి ధర్మశాస్త్రమును ఎరుసలేముడి యహోవాకును బయలు వెళ్ళును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెలుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలో నడుచుకుందుము అని చెప్పుదురు సరే ఇప్పుడు బాధార్థం చేసుకోవాలా అంత్యకాలంలో లేక అంత్య దినములలో అనేకులు ఆయన సన్నిధికి వస్తారు ఎందుకు వస్తారంట సీఎన్ లో నుండి ధర్మశాస్త్రము ఎరుసలేం నుండి యహో వాకు రెండు వేరేనా ఇక్కడ రెండు ఒకయోన్ లో నుండి ధర్మశాస్త్రం అంటున్నాడు ఎరుసలేం నుండి యహో వాకు అంటున్నాడు అంటే యహో వాకు వేరే ధర్మశాస్త్రం వేరేనా మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఇవన్నీ జరుగుతున్నాయి అంత్యకాలంలో మోసే కాలంలో ధర్మశాస్త్రం అనుగ్రహించబడిందంటే అది బాగా అర్థమవుతుంది అది ఎప్పుడు మోసే కాలానికి మన ప్రభుకాలానికి దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెయ్యి పదిహేను వందల తేడా అంటే మన కాలానికి మూడు వేల సంవత్సరాల తేడా అంటే మూడు వేల పద్నాలుగు సంవత్సరాల క్రితం మోసేకి దేవుడు అనుగ్రహించాడు అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నా అంటే ఎగ్జాక్ట్ గా మూడు వేల పద్నాలుగు కాకపోవచ్చు మూడు వేల ఇరవై కావచ్చు మూడు వేల కూడా కావచ్చు ఆ రీతిగా చూసుకుంటే నా క్యాలెండర్ లేదు నేను మీకు చెప్పలేను నేను సరే మనం క్యాలెండర్స్ ఎట్లా ఈ క్యాలెండర్స్ నమ్మం ఈ క్యాలెండర్స్ ప్రకారంగా ఇవన్నీ తప్పు కాబట్టి మనుషులు కల్పించిన ఇక బెబిలోనియన్ క్యాలెండర్స్ ప్రకారంగా గ్రిగోరియన్ క్యాలెండర్స్ ప్రకారంగా మనం ఎప్పుడు వీటిని ధ్యానించాం ఆయన క్యాలెండర్ ప్రకారం ధ్యానించాలంటే ఆయనకే సమర్పించుకోవాలి మనం సరే ఆయన అంటుంది వాటితో మీకేం పని మీకు అసలైన పని ఏంటంటే అంతేకాలానికి సంబంధించింది కాబట్టి అంతేకాలకు సంబంధించిన వాడవైతే మూడు ఏం జరిగిందో నీకు ఎందుకు తెలుసు దానివంటి ప్రభావి అన్నీ ఎప్పుడు జరగబోతుంది అంటే అవసరం లేదు నువ్వు నోరు మూసుకున్నాడు నువ్వు నాకు ప్రియుడవే నీకు అవసరం లేదు ఎందుకంటే నీ కాలంలో నెరవేరవు దానియాలు నీ కాలం ఎట్లా నెరవేరవు అవి సంవత్సరాల తర్వాత నెరవేరబోచున్నాయి దానికి మన ప్రభుకి ఎంత తేడా దగ్గర దగ్గర ఐదు ఆరు వందల సంవత్సరాలు తేడా ఏడు వందల సంవత్సరాలు తేడా అంటే రెండు వేల ఏడు సంవత్సరాల తరం క్రితం చెప్పబడిన వాక్యం దానియలు దానిలో అడుతుండు ఇవి భవిష్యత్తు జరగబోతున్నాయి మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి ప్రభు అంటే అవి అవసరం లేదు నీకు చెప్పి కూడా వేసి ఎందుకంటే నీ కళలో ఎట్లా నెరవేరదు కానీ అంత్య నిధులు అవి నెరవేరబోతున్నాయి అవి తలుచుకుంటేనే ఆయనకి భయం కానీ నువ్వేం భయపడకు నీకు చాలా ఇష్టం ఉంది దేవుని వాక్యాన్ని అని కానీ ఇవి మట్టుకు నీకు అవసరం లేదు దాని అని ముద్రించేస్తే అంతే ఒక కాలంకి వచ్చినాక నేనే ఆ ముద్రను విప్పుతా ఎవరు విప్పరు ఆ బాగా అర్థం చేసుకోండి బైబుల్ ని విప్పాలి దాన్ని అర్థం చేయాలంటే ఏసుడో తప్ప ఎవరు చెప్పలేరు అందరు ఏడుస్తారు చూస్తాం కదా మనం ఈ వాక్యం పుస్తకం విప్పబడ్డప్పుడు పుస్తకం ముద్ర ఎవరు విప్పలేదు ఎవరు విపుతారంటే అందరు ఏడుస్తున్నారు ఎవరు విప్పలేని స్థితిలో ఉన్నారంటే అప్పుడు గొర్రె పిల్ల వచ్చేదని విప్పడం మనం చూస్తాం ఏ స్ప్రౌ తప్ప ఎవరు వీటిని విప్పలేరు ఏ తప్ప ఎవరు వీటిని చూపించలేరు సరే చూపించడం అంటే విప్పడం అంటే ఇట్లా విప్పడం కాదు ఇవి అందరు విప్తారు ఏ మతస్తులైనా క్రిస్టియన్స్ విప్తారు హిందూస్ విప్తారు ముస్లింస్ విప్తారు బుద్ధిస్టులు కూడా విప్తారు హేతువాదం వాదస్తులు కూడా విప్తారు ఎవడని విప్తాడు అతి తెలుగు కూడా విప్తాడు విప్పి చదువుతాడు కానీ వాడిని అర్థం వేరే ప్రభువు దాన్ని విప్పి చూపించే అర్థం వేరే నాకు బాగా చదువు ఉంది నాకు బాగా తెలివి ఉంది అని చదివి దాన్ని అర్థం చేసుకునేవాడు వేరే కాని ఇది ఏ స్ప్రభువే బయల్పరచబడలా అన్న స్థిరత్వమైన మనసు కలిగి ధ్యానించేవాడు వేరే వాడు అర్థం చేసుకునేది వేరే ఇవి మనకి ప్రభువు తప్ప ఎవరు అనుగ్రహించలేడు ఏ పుస్తకాలు అనుగ్రహించవి ఇవి మన కాలానికి సంబంధించినవి మన కాలము ముగించే కాలం యుగ సమాప్తి అనేది కూడా మనం అర్థం తీసుకుంటున్నామంటే ఖచ్చితంగా ప్రభు చూపిస్తుంది వెనకడికి నేను రకరకాల పుస్తకాలు చదివేటోని కానీ ఇప్పుడు చదలేని స్థితిలో ఉన్నాయి ఎందుకంటే అవి చదివితే మళ్ళా అవి అటు మతస్థుల మతాలను తీసుకెళ్లిపోతాయి పుస్తకాలు దేవుడు తన ఆత్మచేత్త మనల్ని నడిపిస్తుండే ఒక విధానంగా దానికి విరోధంగా మనం పోవడానికి ఎందుకంటే మన తలంపులని తలంపుల చోటు ఇవ్వద్దు మనం ఈ వాక్యాల జనప్పుడు ఆయన తలంపుల చోటు కాబట్టి సరే సియోన్ నుండి ధర్మశాస్త్రము ఎరుసలేంల నుండి యహోవాక్ సరే ఎరుసలేంల నుండి మన ప్రభు బయలుదేరిన యహో వాక్ అంటే మన ప్రభువే కదా వాక్ అంటే ప్రభువే కాబట్టి ఎరుసలేం లో నుండి బయలుదేరింది యోవన్ యహో వాక్ అంటే ఆయన పుట్టి ఆయన సువార్త ప్రకటించడము ఆయన రోగులను స్వస్థపరచడము రక్షణ సందేశాన్ని ప్రకటించడము శిష్యులని తయారు చేసుకోవడము శిష్యులకు మార్గం చూపించడం అవన్నీ అక్కని ప్రారంభమైన ఎర్శలం నుంచి దాని పేతురికి పరిశుద్ధాత్మ అభిషేకం ఆ ఐదు ఎంతమంది వాళ్ళు మూడు మంది ఆ పెంతకోస్త దినంన ఇంటి పైకప్పున కూర్చొని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని నాల్కల వలె విభజిపబడి వాళ్ళందరినీ ముట్టినప్పుడు వాళ్ళు ఆత్మాభిషేకం చేత వాళ్ళు ప్రవచించారు దేవదూతలు మాట్లాడే భాషలో మాట్లాడినారు దాని తర్వాత కిందికి దిగొచ్చి సువార్త ప్రకటిస్తే ఐదు వేల మంది ఒక్కరోజు బాప్తిజం ముందు ఒక రోజు వాళ్ళ జీవితాలు ప్రభుకి సమర్పించుకున్నారు ఆ రోజు నుంచి ఆరంభమైన సువార్త ఆ రోజు నుంచి ఆరంభమై విస్తరిస్తుంది కానీ ఈ వాక్యం మటుకు యుగ సమాప్తికి సంబంధించింది ఎందుకంటే ఆ ఆరంభమైన అంతే దినలో ప్రభు ఈ కార్యం చేయబోతున్నాడు ఇది యుగ సమాప్తిలో జరిగే కాలం సీఎంలో నుండి ధర్మశాస్త్రమును ఏర్శల్యంలో నుండి యహోవాకును బయలు వెళ్ళును సరే ఎందుకు ఈ విషయాలు చూపిస్తాడు దేవుడు చూడండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలో నడుచుకుందాము అందుకొరుకు ధర్మశాస్త్రాన్ని తిరిగి మనకి ఇస్తా దేవుడు ఈ విషయం బాగా చేసుకోండి అంత్య దిన ధర్మశాస్త్రాన్ని తిరిగి మనకి చూపిస్తుంటున్నాడు ఎందుకు అంటే ఈ కాలంలో మనం ఒక విషయాన్ని జనిస్తున్నాం ప్రపంచమంతటా క్రైస్తవ జీవితంలో ఏముందంటే మీకు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది అని ప్రకటిస్తున్నారు పాస్టర్స్ మీకు ధర్మశాస్త్రం నుంచి విడుదల కలిగింది మీకు ఫ్రీడమ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద లా ఇంగ్లీష్ చెప్తాడు అట్లా మీకు ధర్మశాస్త్రం నుంచి ఫ్రీడమ్ కలిగింది కాబట్టి ఇంకా మీకు అవసరం లేదు అది ప్రకటన ఉంది ఆరంభం ఈరోజు ప్రపంచం అంతటా ఆ రీతి ఉండడం వలన క్రైస్తవులు ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు ధ్యానించలేకపోతున్నారు ఏ ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో అసలు వాళ్ళకి తెలియదు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అసలే తెలియదు బైబుల్లో అరవై పుస్తకాలు ఉన్నాయని కూడా తెలియాలి ఎందుకు అంటే మీకు ఫ్రీడమ్ వచ్చింది ధర్మశాస్త్రం నుంచి మీకు ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇంకా మీకు అది అవసరం లేదు ఎందుకంటే నేను ఎంతమంది చెప్తుంటే విన్నాను నా వచ్చి ఆర్గ్యుమెంట్ చేసుకుంటుంటే విన్న ఆ రీతిగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రం అంటేనే ప్రవ్వే అన్న విషయాన్ని కూడా గ్రహించలేని స్థితి ఉన్నారు ఎందుకంటే యుగ దేవత వారికి గుడితనం కల్పించింది రోమరాష్ట్ర పత్రిక చూస్తాం మనం ఎన్నిసార్లు ఎనిమిదో అధ్యాయంలో ఈ యుగ వారికి ఎందుకు గుడ్డికితనం కల్పించింది వాళ్ళు తీర్మానించుకోవారు గుడ్డి గు ఆటోమేటిక్ గా నువ్వు మనకి దొరుకుతావు దుష్టికి దొరికిపోతే మంచి గుడ్డితనం కల్పిస్తండి కాబట్టి ధర్మశాస్త్రం మనకు అవసరం లేదు మనకి స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి మనకు అది అవసరం లేదు అని అనేకులు చెప్తుంటారు కానీ ప్రభు ఏమన్నా చూడండి ఒకసారి లూకాసు వార్త ఇరవై అధ్యాయం లూకాసు వార్త అధ్యాయము నలభై వచనంలో ఆయన ఏమన్నాడో ఆయన నోటిదారం విందాం చూడండి అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడి ఉన్న ప్రకారం నన్ను గూర్చి వ్రాయబడిన నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పను అంటే ధర్మశాస్త్రం అంత నెరవేరింది ఆయన ద్వారా ఆయనలో ఆయననే దాన్ని నెరవేర్చిండు అని చెప్తున్నాడు వాటి ధర్మశాస్త్రం అంటే పాత నిబన కాలి పాత నిపదన అని చెప్తున్నాడు ధర్మశాస్త్రం మోసే ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథములు కీర్తనలు ఈ మూడు ఆయన గురించే వ్రాయబడ్డాయి అని చెప్తున్నాడు వాటి నువ్వు దాన్ని నీకు స్వాతంత్రం వచ్చిందంటే నీకు అవసరం లేదని అర్థం చెప్పే విధానం వాటి మోషే ధర్మశాస్త్రం ధ్యానించిన అవసరం లేదు ప్రవక్తల పుస్తకాలు ధనించిన అవసరం లేదు కీర్తనలు ధనీంచిన అవసరం లేదు అన్న అర్థాన్ని వాళ్ళు విశదీకరిస్తున్నారు బట్ నీకు స్వాతంత్రం వచ్చింది నీకు అవసరం ఒకసారి ప్రభుని నమ్ముకుంటే చాలు అది చెప్పేస్తున్నారు వాళ్ళు నీకు ధర్మశాస్త్రం నుంచి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇంకా నీకు అది అవసరం లేదు అని ప్రభు చెప్తున్నాడు ధర్మశాస్త్రం ను నేను మీ యొద్ద ఉంటిని దాన్ని నెరవేర్చేవాడు ఆయన దాన్ని నెరవేర్చడానికి నేను మీ యొద్దకు వచ్చినాను అది నెరవేరినని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా బాగా చేసుకోండి అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి ఖచ్చితంగా ప్రభే తెరవాల అంటే ధర్మశాస్త్రం పాత గ్రంథం అది నువ్వు గ్రహించాలంటే నీ కళ్ళు తెరవాల్సింది ఏసుడో తప్ప ఎవడుగా కానీ ఆ ఆ స్థిరమైన అవగాహనకి నువ్వు రావాలా నాకు అవసరం లేదంటే పాత నిబంధన కాలం పుస్తకాలు ఏవి నీకు అర్థం కావు కథాల పుస్తకాలు లాగా ధ్యానిస్తాం అంతే లేక జరిగిపోయిన విధానం ధ్యానిస్తాం యహోశో కాలం ఇట్లా జరిగింది మోసకాలం ఇట్లా జరిగింది ఫలో ఇట్లుండే వాడు ఇట్లుండే వేడెట్లుండే అంతే కానీ అందులోని ఆత్మీయ విషయాన్ని నేను ఎట్లా దాని ప్రకారంగా ఎట్లా నా జీవితాన్ని మార్చుకోవాలా ఆ అవగాహనకి రారు ఎందుకంటే నువ్వు తీర్మనించుకున్న నాకు అవసరం లేదని నాకు స్వాతంత్రం వచ్చింది నేను వారిని ముస్త పుట్టగని అవసరం లేదు దాన్ని కట్టేసి సీల్ చేసి పెట్టేసుకుంటా నేను కేవలం కృత వాక్యలే జిస్తా కానీ కృత నిబంధన చెప్తున్నాయన ఆయన వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమ మూడవ దినమున మృతుల నుండి లేచి నీయురుశలేము మొదలుకొని సకల జనములలో ఆయన పేరిట మారు మనసుకు మారు మనసును పాపక్షేమయు ప్రకటించుకో ప్రకటించబడినయు వ్రాయబడి ఉన్నది అందుబులు ధ్యానించాల లేఖనలలో అవి రాయబడ్డాయి కేవలము ఏసు అంతేనా నామమున ఏ ఆయన పేరట అంటే అదే కదా ఆయన పేరట అంటే ఏసులో నామమున్న ఆయన పేరట లేక ఏసులో నామన మారు మనసును పాపక్షమపణ ప్రకటి బడుట బడుననియు వ్రాయబడి ఉన్నది ఏసు అందుకే మనం ధ్యానం ధ్యానిస్తాం పాత నిబంధన కాలంలోని వాక్యాన్ని ఏసు ప్రభు నామనే మారు మనసు పాపక్షప మనకు అందుకొరకు వాటిని ధ్యానించాలంటున్నాడు సరే ఇది మట్టుకో ఈ రీతి ఉంది కదా యాకోబో పత్రికలో మనం ఈ విషయాలు తెలియచూస్తూ ఉంటాం చూడండి ఈరోజు కొన్ని ఆ విషయాలు తీసుకుని మనం వాక్యాన్ని ముగించుకుంటాం తొమ్మిది గంటలకు వరకే మీరు చెప్పాల తొమ్మిది గంటల టైం లేకపోతే దానికంటే ముందు మొదటి కొరింతలు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం దాన్ని మనం తిరిగి తిరిగి ధ్యానిస్తున్నాం కొన్ని వారాల నుంచి కొరె తెలు రాష్ట్ర పత్రిక మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు నీకు ధర్మశాస్త్రము అవసరమా లేదా ప్రపంచమంతటా క్రైస్తవులు లేక సేవకులు పాస్టర్స్ నీకు అవసరం లేదు నీకు స్వాతంత్రం వచ్చింది అని ప్రకటిస్తున్నారు ఇంకా నీకు అవన్నీ దాంట్లో నీకు ఏమీ పాలు లేదు లేక దాని దాని ప్రకారంగా నువ్వు జీవించిన అవసరం లేదు ఎట్లుంటది అట్లా దాని ప్రకారంగా జీవించకపోతే మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా నర్హత చేయకూడదు అన్నాడు మన దాని ప్రకారంగా నువ్వు జీవించవా దొంగిలించకూడదు అన్నాడు వ్యభిసరించదు అన్నాడు మళ్ళీ దాని ప్రకారంగా నువ్వు జీవించకుండా ఉంటావా స్వాతంత్రం వచ్చిందని చూడండి ఇరవై ఒకటో కష్టంలో దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కాబట్టి నువ్వు ఉండాలి అట్లా నువ్వు అంటావా నాకు అవసరం లేదని లేనివాడను కాను అంటే అర్థమేది నాకు ఉన్నది అంటున్నాడు లేని వడను కాను అంటే ధర్మశాస్త్రం నాకు ఉన్నది దేవుని విషయమై అన్న విషయం చెప్తున్నాడు తర్వాత కాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడను క్రీస్తు విషయమై ధర్మశాస్త్రం నాకు లోబడిన వాడనట్టున్నాడు పౌనట్టాడు ధర్మశాస్త్రం లోబడాలనేసి అవును మనం అందరం లోబడతాం నీకు అవసరం లేదు నువ్వు లోపల అవసరం లేదు స్వాతంత్ర్యం వచ్చిందని ప్రపంచమంతటా ప్రకటిస్తారు ఈ రీతిగా ప్రకటించడం వల్ల వాళ్ళ క్రీస్తుని ధృవీకరిస్తారు ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్రం ఆయనలోనే నెరవేరే తెల్ చూడండి మరోసారి ఆయనను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని కానీ ధర్మశాస్త్రం ఉన్నవాడు కదా అంటే ధర్మశాస్త్రము తెలియని వాని దగ్గర ధర్మశాస్త్రము తెలియని వాని లాగా అని చెప్తున్నాడు కానీ ధర్మశాస్త్రం ఈ విధేత చూపించిండడు ఇప్పుడు అలద పోతే నువ్వు మోసి రచించిన ధర్మశాస్త్రం నుంచి ప్రకటిస్తే వాడికి అర్థమవుతుందా ఏం అర్థం కాదు వాడి శుద్ధీకరణ ఆచరంటే వాడికి అర్థమవుతుందా అర్థం కాదు వాడికి నువ్వు నీ కుటుంబం ప్రకారంగా బలి అర్పణ అర్పించాలంటే వాడు పోయా పో అంటాడు తప్పకంటాడు అట్లా కాబట్టి వాండేవర్ నువ్వు ఎట్లా ప్రకటించాలా అన్న విషయాన్ని చెప్తున్నాడు కొని తీరా పత్రికలు ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్య ఉండే కొనితీర తర్వాత చూడండి బలహీనులను సంపాదించుకున్నకు బలహీనులకు బలహీను ఏ విధము చేత కొందరిని రక్షింపలనని అందరికీ అన్ని విధములు వాడనై ఉన్నాను అన్ని విధంలో వాడనై ఉన్నాను అంటే ఏ రీతిగా మనము సువార్థం ప్రకటించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు ధర్మశాస్త్రం బాగా తెలుసు పోయినప్పుడు నువ్వు ఏ రీతి ఉంటావు ధర్మశాస్త్రం నువ్వు ఏమి చదువుతున్నావు నీకు అర్థమవుతుందా అని స్టార్ట్ చేస్తావు ఓషి ధర్మశాస్త్రం ధనించినవు పదేళ్ళు గురించి ధనించినావు నీకు పదేళ్ళు గురించి తెలుసా అంటే ఎందుకు తెలియదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెప్తారు మొదటి ఐదు ఆగ్ఞలు మొదటి నాలుగు ఆగ్యలు మొదటి నాలుగు ఆగ్ఞాలు దేవునికి సంబంధించినవి తక్కిన ఆరు ఆగ్యలు మనుషులకు సంబంధించినవి వాడు చెప్తాడు వాడు బాగా ధ్యానించాడు కాదు పుస్తకాలు కానీ ఆ నాలుగు దేనికి సంబంధించినవి ఐదు దేనికి సంబంధించినవి ఏ సుప్రవలో ఏ రీతిగా సంపూర్తి అయినాయి ఏ ఏం చెప్పింది దాని గురించి ఇవన్నీ నువ్వు ఎట్ల చెప్తావు వాడు ధర్మశాస్త్రం బాగా ధ్యానించడు వాడు క్షుణ్ణంగా కాబట్టి వాడికి తగినట్లు చెప్తావు ధర్మశాస్త్రం గురించి ఆ ఆయిల్ తెలియని వానికి ఏ రీతిగా ప్రకటిస్తావు అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి మత కైసవ జీవితము దీనికి విరోధంగా ఉంది రోజు కానీ మనం ఇటు ఏ రీతిగా ప్రకటించాలా అందుకే యాకోబు భక్తుడు ఈ విషయాలను మనకి జ్ఞాపకం చేస్తుంది చూడండి కొన్ని కొన్ని ముఖ్యంగా యాకోబు రాష్ట్ర రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో తదితరగా రాసుకోవచ్చు కావాలంటే పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చం రెండవ అధ్యాయము పన్నెండవంలో ధర్మశాస్త్రము దేనికి సంబంధించింది స్వాతంత్రము నియమము నియమము కూడా ధర్మశాస్త్రమే స్వాతంత్రం నియమము అంటే ధర్మశాస్త్రము స్వాతంత్రాన్ని ప్రకటిస్తుంది అని చెప్తున్నాడు నీకు స్వాతంత్రం కావాలా అంటే ధర్మశాస్త్రం నియమాన్ని పాటించాలా లేదా ఈ వాక్యం చెప్తుంది కదా చూడండి చెప్పకుండా చెప్తే గంభీరంగా విశ్వసిస్తున్నారు మనుషులు చూపించకుండా వాక్యాన్ని చూపించకుండా దేవుని ఆత్మ నా మీద అభిషేకం ఉందనేసి గంభీరంగా అర్చుకుంటూ చెప్తే ఆహా ఎంత బాగుంది వాక్యం అని స్వీకరిస్తున్నారు చూపించినప్పుడు ఎందుకు స్వీకరించారు క్రైస్తవ జీవితంలో ఉన్న బలైనది ఇక్కడ చూపబడుతున్న వాక్యము దాన్ని గ్రహించకపోతే వాడు ఖచ్చితంగా దేవుని త్రీణీకరించిన వాడే దేవుని యొక్క ధర్మశాస్త్రము నీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది అన్న విషయాన్ని ఇక చూపిస్తున్నాడు